రీజన్ వాళ్ళందరికీ ఆరాధనలో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని నామంకేమార్ చేస్తారు ప్రైజ్ రావడం అందరికీ ప్రైజ్ రావడం దయచేసి కళ్ళు మూసుకోండి ప్రేట్ చేసుకుందాం మనం స్తోత్రం నైనా ప్రభాసే మా ప్రభ నీ పాములోకి వేళ స్తోత్రాలు దేవాసేమ హృదయకాలంలో దేవాయసీమాప్రభ మమ్మ సజీవుల దాన్ని బట్టి నీకు ఎవరిన స్తోత్రాలు దేవ మా రాకలియందు పూకలేందు ప్రతి ఒక్క దాంట్లో దేవ ప్రయాణంలో మీరే సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్ర మా ప్రభావ దేవాయసీమా ప్రభా నీకు ఆ మెండిన దేవుడు మా పైన కుమ్మరించండి మా ప్రభావ దేవాయసీ మహప్రభ ఇప్పుడు వాక్యంలో దేవాయసీ పాటలలో లే ప్రతి ఒక్క దాంట్లో ప్రార్థనలో దేవ మాతో ఉన్న దాన్ని బట్టి నీకు వెళ్ళిన స్తోత్రాలు దేవా దేవాయస్మ ప్రభు ప్రతి ఒక్కరూ దేవాయస్మాప్రభ నీ తట్టు తిరిగి బిడ్డగా ఉంటకు సాయం దయచండి మా ప్రభా నీకే మైమా ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభ దేవామ ప్రంకా అనేకులు రా వచ్చుటకు మా ప్రభా ఈ యొక్క సెవెంటీన్ సిక్స్టీ నైన్ దీవించిన దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవ ఇంకా ఎన్ని రోజులు మేము చెప్పుకుంటూ ఒక ప్రతి ఒక్క ఇవులను మాకు దయచేయండి మహాప్రభ ప్రతి ఒక్క దేవా మంచి మంచి వాక్యాలు మాతో మాట్లాడిపించండి దాన్ని బట్టి నీకు వందనా స్తోత్రాలు దేవా పరిశుధాత్మ శక్తితో నింపి దేవా అందరినీ దేవాయస్మ ప్రభ నీ యొక్క మెండన దేవుడిని కుమరించండి ఇంకా మంచి వాక్యాలు పాటలు ప్రతి ఒక్కటి దేవాయస్మ ప్రభ మీకు గణపరిచలా ఉన్న సాయం దాచండి మా ప్రభావ నీకే మహమా గణత ప్రభావం చెల్లాలి మా ప్రభావ ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పైన దీవించి ఆశ్రయించాడు మా ప్రభావ వాళ్ళ అవసరతలు అన్ని తీర్చండి మా ప్రభుత్వీఎం లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఇక్కడ వస్తా సాయం దాయించండి మా ప్రభావ మీరే తోడైనా మా ప్రభావ మీరే సాయం చేస్తారని త్వరగా రాబోతున్నీస్ బిడ్డ వేడి కూర్చున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూస్టర్ పాట పాడతారు ప్రైజ్ లోడక్క పార్తున్నాక ఏ హోవ నా మంచిక పరి నాకు ఏమిదు ఏవా దేవు నా మంచిక పరి నాకు కొలతలెదు ఆరాధన హోర తృతి స్తి ఆరాధనాకే ఏ హోవరు నా మంచి కారి నాకు ఏమి లేదు ఏ హోవా దేవుడు నా మంచి కారి నాకు కుల తలేదు పంచికలోనూ పరుదేసి నన్ను పోషించును శాంతి జలముల చందడి దాహముతి చును పలోను పరుడజె నన్ను పోషించును శాంతి జలముల చందడి దాహముతి చును నీనామంబీణి మార్గమును నన్ను నడుపించును ఆరాధ ఆరాధనాస్తుతి ఆరాధనానికి ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనానికి ఏ వరువా నా మంచి కాయేమి లేదు హోవా దేవుడు నా మంచి పరి నాకు కొల తలదు శత్రువుల ఎదుట నాకు భోజనము తీర్థపరచితివి నూనెతో నా తల అంటియున్నావు అభిషేకం చేసి శత్రుములై దుటా నాకు భోజనము సీత పరచితివీ నూ నెతో నా తల అభిషేకం చేత్తివీ నే బ్రతకు దీనములు కృపా క్షేమూల నా వెంటే నే బోజును చిరకాళమూనేర ీవాసము చేసన ఓ ఆరాధనాస్తురాధనా ఆరాధనా ఓ ఆరాధనాస్తుతి ఆరాధనాకే నా దుఃఖ దినములో నన్ను చోచువాడు ఎల్లో నీవేనయ్యా పిలచిన తోడు నైనా చెంత చేరి బలపరుచు ఎరా నా దుఃఖ దినమునం నన్ను చూచువాడవు ఎల్లో నీ వేణయ్యా పిలచిన తోడు నైనా చెంత చేరి బలపరుచు ఎరా ఒంటరిగా ఉన్న పుడునా తోడు నడుచ ఏమాని వే ఒంటరిగా ఉన్న పుడునా తోడు ఏమాని వే ఆరాధనా ఓ ఆరాధనా స్తు నీకే ఆరాధనా ఓ ఆరాధనా స్తు ీకే ఏ హోవ రూపా నా మంచికా పరిణా కుదు దేవుడు నా మంచికరి కులతనెదు ఓ ఆరాధనా సుతి ఆరాధ నీకే ఆరాధనా ప్రైజ్ లోదర్ వాక్యం షేర్ చేస్తాను ప్రైజ్ ప్రైజ్ లో ప్రార్థన చేసుకోండి చూడటానికి అనుగ్రహించిన ఆధిక్యతను పెట్టి అయ్యా మీ యొక్క కృపను పెట్టి మీ మంచితనాన్ని పెట్టి మీ పాదాల స్తోత్రాలు వంద స్తోత్రులు చెల్లించుకుంటున్నాం ఏ గత లేదు ఏ మంచితనం లేదు కేవలం అనర్హండి అయ్యా కేవలం మీ యొక్క కృపను బట్టి మీ యొక్క దయని బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని మీ బండిల మధ్యలో నాకు ఇచ్చిన పాలు పంపులకి మీ పందనాలు ఈ సమయాన్ని మీకు ఆశాంతి ఎత్తి పెట్టుకుంటుండగా అయ్యా నమ్మకం ఎంత్రి మా హృదయాలకి మా ఆత్మీయ జీవితాలకి ఎంత మేలుకరంగా ఈ సమయాన్ని అనుగ్రహించి మనం మీరు హెచ్చించబడాలి మేము తగ్గించబడాలి ఎంగలిగండి రాజా నా హెంగలిగి ఎంత్రి అయ్యా నా బ్రతుకు నా స్థితి మీరు విరిగి అయ్యా నా నోట్లో మీ మాటలు ఉంచండి తండ్రి అయ్యా మీ యొక్క పరిస్థితి నామలు అయ్యా నమకై తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నారు కదా తండ్రి మా మధ్య ఉండి అయ్యా మా ఈ అంత దినాల్లో మీరు ఏదైతే ఉన్నారు ఏ విధంగా మీరు మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు మీ మాట మాత్రమే వింటానికి కృపను అనుగ్రహించండి నన్ను నా యొక్క సమస్తాన్ని మరుగుపరిచి అయ్యా మీరు మాత్రమే మాట్లాడి అయ్యా మహిమ గణత ప్రభావం పొందమని యేసు క్రీస్తు వారి పరిచితమైన బ్రతమాలి యతమినంతో వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఈరోజు కొన్ని తలంపులు ఆరాధన గురించి మనం పంచుకుందాము అనేక మనం ప్రార్థించే వారంగా ఉంటాం కానీ ఆరాధించడానికి ఇష్టపడినటువంటి స్వభావం కలిగి ఉంటాం ఎందుకంటే అనేకసార్లు మనం ప్రార్థనకి ఆరాధనకి మధ్య భేదం తెలుసుకోలేని స్థితిలో కూడా ఉంటాం కానీ ఒక విషయం మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఈ ప్రార్థన మన ఈ లోకంలో మనం మన తుది శ్వాస విడిచే నాటికి ఈ ప్రార్థన ప్రార్థన జీవితం అంతమవుద్ది కానీ మనం చేస్తున్నటువంటి ఆరాధన నిరంతరం నిత్యత్వంలో యుగాయుగాలు ప్రభు సన్నిధిలో కొనసాగేదిగా ఉంటుంది అది ఆరాధన ఆరాధన ఈ లోకంతో గతించిపోద్ది కానీ ఆరాధన నిత్యత్వంలో కొనసాగిగా ఉంటుంది కాబట్టి ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం మన యొక్క కొత్త నిబంధన గ్రంథంలో కానివ్వండి పాత నిబంధన గ్రంథంలో చూస్తే అబ్రహాం జీవితంలో చూస్తే ఆయన ఆరాధకుడుగా ఉన్నాడు దావీదు జీవితంలో చూస్తే ఆయన జీవితం అంతా కూడా స్థుతి ఆరాధనతోటి నిపబడినటువంటి జీవితంగా ఉంది యోగ జీవితంలో చూస్తే ఆయన ఆరాధకుడుగా ఉన్నాడు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు ఆరాధన ప్రాముఖ్యతని మనకి తెలియజేస్తూ వచ్చినాడు అయితే అనేకసార్లు మనం ఆరాధించట్లో తప్పిపోయే వారంగా ఆరాధన దేవుణ్ణి ధనపరిచేది దేవుని స్థుతించేది దేవుని మహింపరిచేది ఆయన నీ జీవితంలో చేసినటువంటి మేళ్ళు అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్థుతించటం అన్నిటికంటే ముఖ్యంగా ఈ లోకంలో అనేకులు నశించిపోయేవారుగా ఉండగా ఆయన యొక్క అమితమైనటువంటి కృపను బట్టి ఆయన యొక్క మహిదైశ్వర్యమును బట్టి ఆయన మన జీవితాల్లో రక్షణించటానికి ఆయన తన రక్తంతో మన పాపాలను కడగటానికి ఇష్టపడుతూ కాబట్టి అందును బట్టి మనం ప్రభువును మొట్టమొదటిగా ఆరాధించాలి రెండవది మన వ్యక్తిగత జీవితంలో ప్రభు చేసినటువంటి మేళ్ళును బట్టి ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభువును మనం ఆరాధిస్తూ రావాలి మూడోదిగా కుటుంబంలో ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి కుటుంబ సభ్యుల్లో మీ కుటుంబంలో మీ గృహంలో ప్రభు చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభువుని ఆరాధిస్తూ రావాలి మన పరిచర్యలో ప్రభు యొక్క నడుపుదలను బట్టి మన పరిచర్యలో ప్రభు ఏ విధంగా కార్యాలు చేస్తూ వచ్చినాడో మనం పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో ఏ ప్రభు మనకు సహాయపడుతూ వస్తున్నాడో వీటన్నిటిని బట్టి మనం ప్రభుని ఆరాధించే పరంగా ఉండాలి ఆరాధన మూడు రకాలుగా మనం చూడవచ్చు ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వ్యక్తిగత కుటుంబ సంఘంతో కలిసి లేక మన యొక్క మనం చేసేటటువంటి ప్రభు చేసే కార్యకులను బట్టి మనం చేసేటటువంటి ఆరాధన ఒకటైతే రెండోది మన యొక్క జీవితాన్ని ప్రభు కొరకు ఏ విధంగా ఉంచుతున్నాము నా తలంపులు నా ఆలోచనలు నా క్రియలు నా యొక్క హృదయం ఏ విధంగా ఉంది రక్షించుకొని ప్రభు వైపు మనం తిరిగినప్పుడు అది ఒక ఇష్టమైనటువంటి ఆరాధన మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన్ని గనపరుస్తూ ఆయనకి మనము కానుక రూపంలో మనం ఏదైతే ఇస్తామో లేక సేవకు ఏదైతే మనం వినియోగిస్తామో అది కూడా ద్రవ్య రూపంలో మనం చేసేటటువంటి ఆరాధన ఇన్నిటికంటే ముఖ్యంగా నీ నా జీవితాలని స్వకీయ సంపాద్యంగా ఒక వచనం చదువుదాము రోమేలోకి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము ఒక్కటి నుంచి రెండు వచనాలు కాబట్టి సహోదరులారా పరుషదమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను అర్పించుకుందని దేవుని వాచలతను పెట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను నీటి సేవ మీకు యుక్తమయ్యినది ఈ యొక్క వచనంలో ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమను అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసులు మారి నూతన రూపాంతరం పొందిడి ఇది ఎప్పుడైతే మనం ప్రభు చిత్తంలో ఉండడానికి ప్రయత్నం చేస్తామో అది నిజమైనటువంటి ఆరాధన ప్రభు మన జీవితాల్లో నిజమైన ఆరాధకురాలుగా నిజమైన ఆరాధకునుగా ఉండవాలని కోరుతున్నాడు ఈ యొక్క నిజమైనటువంటి ఆరాధన వ్యక్తిగతమైనటువంటి అనుభవం ద్వారా ప్రభువుకి మనం అర్పించేటటువంటి ఆరాధన ఇది బయటికి ఎవరికి కనపడదు బయటికి మనం చెప్పేది కాదు కానీ నేనా వ్యక్తిగత జీవితంలో ఆ యొక్క బలిపీఠం నీనా జీవితంలో ఆ యొక్క బలిపీఠం కట్టుకుంటూ రావాలి ఎంతవరకు అయితే మనం మన జీవితాల్లో బలిపీఠం కట్టబడదో మనం ఆరాధికులుగా ఉండలేము ఎప్పుడైతే మన జీవితంలో ఆ యొక్క బలిపీఠం కట్టుబడుతూ సమస్తమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి విషయాలు కోరికలు తలంపులు ఆలోచనలు ఇష్టాలు రకరకాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఎప్పుడైతే మనము వదులుకుంటూ వస్తామో అది సజీవమైనటువంటి ఆరాధనగా సజీవమైనటువంటి యజ్ఞంగా సజీవమైనటువంటి సాక్ష్యంగా నాని జీవితాల్లో ప్రభు చేసేవాడుగా ఉంటాడు ఈ యొక్క ఆరాధన అనేది ఒక విశ్వాస యొక్క జీవితంలో అది ఒక సెలబ్రేషన్ అంటే ఒక వేడుక ఇచ్చే వేడుక కొంతమంది ఏమంటారంటే లివింగ్ ఏ లైఫ్ ఇస్ ఏ సెలబ్రేషన్ లైఫ్ ఇస్ అ సెలబ్రేషన్ అంటారు అంటే ఈ లోకంలో మనం జీవించేటటువంటి జీవితం అది ఒక వేడుక అండి అని అంటారు కానీ ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే ఈ యొక్క జీవితంలో మనం ప్రభు కొరకు నే నా వ్యక్తిగత జీవితాల్లో బలపీఠం కట్టుతూ వచ్చేటటువంటి తరఫీదు ఏదైతే ఉందో అది ఒక వేడుక ఆ వేడుకలో ఆ బలిపీఠం మీద మనం ఏదేం చేస్తున్నామంటే పరిశుద్ధమును అనుకూలమైనటువంటి సజీవ యాగముగా మన శరీరాల్ని ఆయనకి అర్పించుకుంటున్నాం అది సరైనటువంటి నిజమైనటువంటి ఆరాధన అనేకులు కానుకిచ్చి అయ్యా మేమింత కానుకిచ్చాము లేక మనం సాక్ష్యాలు చెప్తాం ఏమని ప్రభు జీవితంలో ఏ విధంగా చేసినాడు నా కుటుంబంలో ఏ విధంగా చేసినాడు నా యొక్క పని ప్రదేశంలో నేను చేస్తున్నటువంటి పనిలో ఈ విధంగా ప్రభు మనకు సాయం చేస్తూ వచ్చినాడు అని చెప్తాము సంతోషం అది దేవునికి మహిమ కానీ అసలైనటువంటి నిజమైనటువంటి ఆరాధన ఇతరుల్లో చూచేది కాదు కానీ నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ విశ్వాస జీవితంలో కట్టబడుతున్నటువంటి ఆ యొక్క బలిపీఠం ఆ బలిపీఠం మీద సజీవయాగంగా మన శరీరాల్ని మనము అర్పించుకోవాల్సినటువంటి స్థితి దాన్ని ప్రభు నిజమైనటువంటి ఆరాధనగా పోలుస్తూ వచ్చినాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అనేక ఈ యొక్క బలిపీఠం కట్టుకునే విషయంలో ఆ యొక్క బలిపీఠం కట్టుకునే తర్ఫీదులో మనం తప్పిపోయే వారంగా ఉంటాం మనము అనేక విషయాల్లో పరిచర్యలు నిమగ్నమై ఉండొచ్చు ప్రార్థనలకు వెళ్తూ ఉండొచ్చు రకరకాలైనటువంటి ప్రభు కార్యక్రమాల్లో మనం పాల్గొంటూ ఉండొచ్చు సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండొచ్చు అవన్నీ మంచిదే వాస్తవమే కానీ ప్రభుని జీవితంలో ఆయన ఆశిస్తున్నది ఆ నిజమైన ఆరాధికులుగా ఉండవల్ని ఆ నిజమైనటువంటి ఆరాధనకు సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు మనం చూస్తూ వస్తున్నాం ఈ యొక్క దావీద్ జీవితంలో అబ్రహాం జీవితంలో చూస్తే మరి నిజమైనటువంటి ఆరాధికులుగా ఉన్నారు మనము నిజమైనటువంటి ఆరాధికులుగా ఉండవలనని ప్రభు ఇష్టపడుతూ వస్తున్నాడు ఈ ఆరాధన మనము చూస్తే అది వర్టికల్ అంటే అది ఒక పైకి ఎదిగేటటువంటి ఒక స్థితి పైకి వెళ్ళేటటువంటి ఒక స్థితి పైకి పైకి వెళ్ళేటటువంటి ఒక ఒక స్తంభం లాంటిది ఒక పైకి వెళ్ళేటటువంటి ఒక స్థితి అదేవిధంగా మనము మనం చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచరీలో మనం ఇస్తున్నటువంటి సాక్ష్యం అది ఆరిజినల్ గా స్ప్రెడ్ అయ్యేటటువంటి స్థితి సో ఈ రెండు యాక్సెస్ మన జీవితంలో ముఖ్యం ఒకటి వర్టికల్ యాంగిల్ రెండోది ఆరిజంటల్ యాంగిల్ వర్టికల్ యాంగిల్ ఏంటంటే నీకు ప్రభువుకి ఉన్నటువంటి సంబంధం నీకు ప్రభుకున్నటువంటి ఆ యొక్క బలిపీఠం ఆ ఆరాధన ఆ రిలేషన్షిప్ రెండోది వర్టికల్ గా ఉండేటటువంటి యాంగిల్ ఏంటంటే అది నీ సాక్ష్యం నీ పరిచర్య ద్వారా నీవు సాక్ష్యం నీ జీవితం గురించినటువంటి రక్షణ సువార్త ఇవేదైతే ప్రభు కొరకు కార్యం చేస్తా ఉన్నావో అనేకులను ప్రభు దగ్గరికి నడపడానికి నువ్వు చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది ఆరిజెంటల్ ఈ యాక్సెస్ ఏదైతే ఉందో వర్టికల్ అండ్ ఆరిజెంటల్ యాక్సెస్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాల్లో ప్రతి ఒక్కరి విశ్వాస జీవితాల్లో కట్టబడవలసినటువంటి పని ఈ పని మనం మర్చిపోతే మార్త వలే అనేక విషయాల్లో మనం నిమగ్నమై ఉన్నాం కానీ అసలైంది మనము లేదు ఆయన పాత సన్నిధిని మనం దూరం చేసుకునే వారంగా ఉంటాం కాబట్టి ప్రభు యొక్క కృపను బట్టి మనం ఈరోజు సాయంత్రం హెచ్చరించబడుతున్నాం ఏ విధమైనటువంటి బలిపీఠాలు నేన జీవితంలో కట్టుబడుతూ రావాలి ఆ బలిపీఠం మీద నీవే నీ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభుకి అర్పించుకునేటటువంటి ఆవశ్యకతను బట్టి ఇక్కడ రోమేలకు రాసిన పత్రికలో ఆ పూర్తి పౌలు ఆరాధనలో రెండో ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే స్తుతి ఆరాధన స్థుతి రెండు కలిసి ఉండేవి విడదీయరానివి అంటే స్థుతి ఆరాధన రెండు ప్యారలల్ అంటే రెండు కలిసి వెళ్తాయి స్థుతి ఆరాధనని విడదీయలేనిటువంటిది స్థుతి ఆరాధన కలిసి ఉంటుంది స్థుతికి సంబంధించినటువంటి విషయాలలో దావిదు మహారాజు ఈ విధంగా చెప్తున్నాడు ఆయన స్తుతి యొక్క ప్రాముఖ్యతను గురించి అరవై సార్లు రాయటం జరిగింది కేవలం కీర్తనలోనే దావిదు మహారాజు అరవై సార్లు స్థుతి యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తూ కాబట్టి స్థుతి ఆరాధన నే నా జీవితంలో నీ నోట్లో ప్రభు యొక్క పాట లేకపోతే రక్షించుకోవాల్సినటువంటి సందర్భం అది బహుశా ని హృదయం ప్రభు ఎందు సరిగా లేదేమో రకరకాలైనటువంటి ఆలోచనలో నిమునిగిపోయి ప్రభు యొక్క సన్నిధానాన్ని మనము కోల్పోతూ వస్తాం దాన్ని మనం ప్రతినిత్యం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ప్రభు వైపు తిరిగి అయ్యా నెక్లేని సార్లు ఈ స్థితి నుండి మేము తొలగిపోయినటువంటి పరిస్థితి కాబట్టి మమ్మల్ని సరిచేయమని ప్రభు పాద సన్నిధిలో అడుగుతూ రావాలి రెండోది ఈ యొక్క ఆరాధనలో ఎవరైతే ప్రభువు నుండి తొలగిపోయినటువంటి స్వభావం కలిగి ఉంటారో ఎవరెవరైతే ప్రభువు నుండి దూరమైనటువంటి స్థితిలో ఉంటారో ప్రభువుకి సమీపంగా లేని స్థితిలో ఉంటారో ఈ ఆరాధన వారిని ప్రభువుకి దగ్గరగా తీసుకొస్తుంది ఇట్ డ్రాస్ దెమ్ టు గాడ్ త్రూ వర్షిప్ నీవు ఆరాధన కూడాగా ఉండి ప్రభువుకు దూరంగా ఉండలేవు నువ్వు ఎప్పుడైతే నిజమైన ఆరాధకుడుగా ఉంటావో ప్రభువుకి దగ్గరగా ఉంటావు నీ జీవితంలో ఆరాధన లేకపోతే ప్రభువుకు దూరంగా ఉన్నటువంటి స్థితి కాబట్టి ఈరోజు నేను మీరు మనలో అనేక రకాలైనటువంటి బలహీనతలు ఉండొచ్చు లేక లేనిసార్లు తప్పిపోయినటువంటి ఓడిపోయినటువంటి స్థితిలో మనం ఉండొచ్చు కానీ మనం తిరిగి ప్రభు ఫాసందికి రావాలి తిరిగి కట్టబడాలంటే మనం ఆరాధకులుగా తయారు కావాలి A worship that brings us close to the Lord. Uh, restoration no? <laughs> restoration <process laughs> is the passion <process>. that we have in our life. formal lacks <laughs> within our minds. We hold our frenchxis in our hearts. From starting line to forest, We have got a mountain grass. We go for two inches ahead, WeSteekENTZ. చూసే స్థితి ప్రభువు నందు సరిగల్లి అనేటువంటి స్థితి ఈ స్థితిలో ఉన్నటువంటి మనం ఎవరైనా సరే దాని నుంచి మనం సమకూర్చబడాలి అంటే ఒక విషయం ఏంటంటే నువ్వు ఆరాధికుడుగా తయారు కావాలి అండ్ యూ వర్షప్ ద లాడ్ విల్ బి డ్రాన్ క్లోసప్ టు ద లాడ్ ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో ప్రభువుకి మనము దగ్గర ఇది ఒక సీక్రెట్ ఈ యొక్క సీక్రెట్ ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు రెండో విషయము వర్షిప్ ఏదైతే ఉందో ఆరాధన ఏదైతే ఉందో ప్రభుత్వ మనకి ఒక సంబంధాన్ని స్థిరపరిచేదిగా ఉంటుంది ఆ యొక్క సంబంధం నీవు ప్రతిదినం కూడా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తూ రావాలి అప్పుడే ఆ యొక్క ఆరాధన యొక్క ఫలం నీ జీవితంలో కనపడుద్ది కాబట్టి ఈ రెండు విషయాలు ఒకటి ఎవరైతే మనము బలహీనంగా ఉన్నామనుకుంటున్నామో ఏయో కొన్ని విషయాల్లో మనం ఓటమి ఫాలో అవుతున్నాము ఏ ఏ విషయాల్లో మనం ప్రభుకు దూరంగా ఉంటున్నామో ఏ ఏ విషయాలను బట్టి ప్రభు యొక్క ఆ సన్నిధానాన్ని మనం అనుభవించలేకపోతున్నాము అటువంటి వారందరికీ ప్రభు ఇచ్చేటటువంటి అవకాశం ఏంటంటే నీవు ఆరాధికునుగా తయారు కావాలి ఇఫ్ యూ వర్షిప్ ద లార్డ్ ఇఫ్ యూ వర్ ఎవర్షిప్పర్ దెన్ యూ విల్ బీ డ్రాన్ క్లోజర్ టు ద లార్డ్ ఆ యొక్క శోధనలు ఆ యొక్క బలహీనత ద్వారా వచ్చేటటువంటి సమస్తమైనటువంటి సమస్యల నుండి ఆరాధన నిన్ను విముక్తినిగా చేస్తుంది రెండో విషయము అది నిన్ను ప్రభుతోటి సత్సంబంధాన్ని నిలపెట్టడానికి సహాయపడుతుంది ప్రభుత్వటి కోల్పోయినటువంటి ఆ లింక్ ప్రభుత్వ కోల్పోయినటువంటి ఆ సహవాస బంధం నిరపరచబడాలి పునరేకించబడాలి మళ్ళీ దాన్ని కట్టబడాలి అంటే ఆరాధన నీ నా జీవితంలో చాలా ముఖ్యం ఒక నిజమైనటువంటి ఆరాధికుడు తన జీవితంలో సంపూర్ణమైనటువంటి విధేయత సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి ఉండాలి మన జీవితంలో సంపూర్ణమైనటువంటి సమర్పణ సంపూర్ణమైనటువంటి విధేయత ప్రభు వాక్యానికి లేకుండా నీవు నేను నిజమైన ఆరాధికులుగా ఉండలేము ఒక నిజమైన ఆరాధికుని యొక్క జీవితంలో సంపూర్ణమైనటువంటి సమర్పణ సంపూర్ణమైనటువంటి విధేయత కలిగి ఉంటుంది ప్రభు యొక్క వాక్యానికి విధేయత లేని లేక సంపూర్ణంగా విధేయత చూపని లేక సమర్పించబడనేటటువంటి జీవితాలు నిజమైన ఆరాధకునుగా ఉండలేవు కాబట్టి వీ హ్యావ్ టు కమిట్ అవర్ అనేక విషయాల్లో మనం చూస్తాం కొరిందీలకి రాసిన పత్రిక ఏడు ఐదులో మధ్యకు రాసిన పత్రిక తొమ్మిది పొజిషన్లు ఏం చూస్తూ వస్తున్నామంటే ఏ విధంగా మనము ప్రభు వచ్చి ఆ యొక్క విధేయత ఆ యొక్క సమర్పణని కలిగి ఉండాలి అనేకసార్లు మనం మన వ్యక్తిగత జీవితంలో కొరకు ఉపవాసం ఉండి ప్రభునిధిలో పోరాడేటటువంటి అనుభవం లేని వారంగా ఉంటాం ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంది బ్రదర్ మనందరికీ అంటే ఉపవాస ప్రార్థనకి వెళ్ళటానికి ఇష్టపడతాం కానీ ఒకరోజు నాకు నేనుగా ఒక ఉపవాస దినాన్ని ప్రకటించుకొని అయ్యా నా జీవితంలో ఉన్నటువంటి ఓటమిని బట్టి నా జీవితంలో ఉన్నటువంటి పతనాలను బట్టి నా జీవితంలో మీకు దూరంగా ఉన్నటువంటి స్థితిని బట్టి నన్ను సమకూర్చుదేవా అని ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటటువంటి అనుభవం చాలా అరుదుగా ఉంటుంది మనలో కాబట్టి ఈరోజు మనం హెచ్చరించబడుతూ ప్రభు యొక్క మెండైనటువంటి కృప మన పక్షాన ఇంకనో నిలిచి ఉండగా ఆయన వైపు తిరిగి చూచి అయ్యా క్షమించి కరుణించి కృప చూపమని అడుగుతూ రావాలి అది ఆ యొక్క ఎక్స్ట్రీమ్ సబ్మిషన్ సంపూర్ణమైనటువంటి విధేయత సంపూర్ణమైనటువంటి సమర్పణ నీ నా జీవితంలో రావాలి ఈ యొక్క మన మన జీవితంలో ఎంతవరకు అయితే ఏదైని పాపం ఉప్పు కొనని పాపం ప్రభు యొక్క అధికారం కిందకి ఆయన యొక్క శిలువ రక్తం పాపం ఆ విధేయత అది ఇంకానూ అట్లనే నిలిచి జీవితంలో నీవు నిజమైన ఆరాధకుడు కాలేవు కాబట్టి ఎవ్రీథింగ్ హ్యాప్ టు బి బ్రాట్ అండర్ హిజ్ సబ్మిషన్ ఆ యొక్క ప్రతి నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంశం ప్రతి కోణం ప్రతి విషయం ప్రభు అధికారం కిందకి ఆయన సిలువు రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని రావాలి అప్పుడే నీవు ఒక ఆరాధకునుగా తయారు అవకాశం ఉంది ఒప్పుకోని పాపం ఇంకనూ వదిలిపెట్టినటువంటి స్థితి అవన్నీ నే నా జీవితంలో ఇంకనూ కలిగి ఉంటే మనం నిజమైనటువంటి ఆరాధకులు కాలేము నిజమైనటువంటి ఆరాధనలో ఉండేటటువంటి మరొక లక్షణం ఏంటంటే ఎప్పుడైతే ప్రభు వాక్యాన్ని మనం వింటామో ఆ వాక్యానికి విధేయత కొంతమంది మనం ఏం చేస్తామంటే వాక్యం వింటాము కానీ విధేయత వాక్యానికి నిజమైన ఆరాధకుని యొక్క జీవితంలో ఎప్పుడైతే మనము ప్రభు యొక్క వాక్యానికి విదేత చూపుతామో ప్రభువుని ఆరాధించే హృదయం మనం కలిగి ఉంటాం మనం అందరం కూడా ఒకసారి పరీక్షించుకొని చూస్తే ఇది ఎంతగానో సత్యం ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యం మనం వింటామో విని అట్లా వదిలేయకుండా అయ్యా ఈ యొక్క వాక్యానికి నేను ఈరోజు విదేత చూపుతున్నాను నా జీవితంలో కార్యం అన్నప్పుడు అది ఆరాధనగా ప్రభువు మన జీవితంలో కార్యం విధంగా తయారవుతుంది నాలుగు అంశము మన జీవితంలో ఆ యొక్క రైచస్నెస్ నీతి క్రియలు నీతి నా జీవితంలో నీ జీవితంలో నీతి లేకపోతే మనము పరిశుద్ధత లేకపోతే మనము ఒక నిజమైనటువంటి ఆరాధకులం కాలేం కాబట్టి మనం ఈరోజు హెచ్చింతపడతా ఉన్నాము ఒకటి సంపూర్ణమైనటువంటి విధేయత రెండోది ఏ ఏ ప్రభువుకి ఇంకా దూరంగా ఉన్నాము వాటిలన్నింటినీ ప్రభు రక్తం కింద తీసుకొని వచ్చి వాటిని ఒప్పుకొని ప్రభు కొరకు నిలబడేటటువంటి స్థితి మూడోది ఎప్పుడైతే వాక్యం ప్రభు యొక్క వాక్యం ఉంటామో వాక్యానికి విధేయత చూపేటటువంటి స్థితి నాలుగోది మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధిత మనల్ని నీతిమంతులుగా చేసింది ప్రభువే నీతిగా జీవించాల్సినటువంటి జీవితం ఈ యొక్క స్థితి మనలో లేకపోతే ఒక నిజమైనటువంటి ఆరాధకులుగా ఉండలేము అన్నిటికంటే ముఖ్యంగా అంతిమంగా ఆఖరిగా మన యొక్క ఆరాధన ప్రభువుని మధ్యలో పెట్టాలి గాడ్ హ్యాస్ టు బీ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ వర్షిప్ హీ హ్యాస్ టు బీ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ అవర్ వర్షిప్ ఆయన మన యొక్క ఆరాధనకి ప్రధానమైనటువంటి ఒక మంత్రుడు కాబట్టి ఈ విషయాలన్నిటిని బట్టి ప్రభువుని మనము ఆరాధిస్తూ రావాలి నేనా జీవితంలో కొరతగా ఉన్నటువంటి విషయాలను బట్టి ప్రార్థించడం కన్నా నేనా జీవితంలో ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన యొక్క కాపుదలను బట్టి ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి ఆయన గుణగణాలని నీ నా జీవితంలో ఏ విధంగా రుచి చూస్తూ వచ్చినామో ఆ గుణగణాలను బట్టి మనం ఆయన్ని ఆరాధిస్తూ రావాలి ఆయన యొక్క నమ్మకత్వాన్ని బట్టి నువ్వు ఆరాధిస్తున్నావా ఆయన యొక్క విశ్వాసతను బట్టి నువ్వు ఆరాధిస్తున్నావా ఆయన నీ జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యాన్ని బట్టి నువ్వు ఆరాధిస్తున్నావా ఆయన నీకు కోటగా దుర్గంగా ఆశ్రయ దుర్గంగా ప్రాకారం కోటగా దాగుచోటుగా దావి మహారాజు యొక్క చూస్తే ఎన్నో రకాలైనటువంటి ఆయన యొక్క గుణగణాలన్నిటిని బట్టి ఆయన్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ వచ్చినటువంటి జీవితాన్ని మనం చూస్తాం అదే ప్రభు నీనా జీవితంలో కూడా ఉన్నాడు దావి జీవితంలో ఏ దేవుడైతే ఉన్నాడో నీనా జీవితంలో కూడా అదే దేవుడు మనతోటి ఉన్నాడు రోజు మనం అందరం కూడా ఒకసారి నేను మనమందరం కూడా అయ్యా లెక్కల ఏం ఈ విషయం సమకూర్చబడేటటువంటి స్థితి మాకు అనుగ్రహించమని ప్రభుని అడుగుదాం ఆయన యొక్క ఆయన వైపు చూద్దాం ప్రార్థించుకుందాం నమ్మకమైంది తండ్రి ప్రేంగిలి రాజా నీ స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నమ్మకమైందేవా ప్రేంగుల తండ్రి మితబడిన వాక్యములకే మీకు అందనాలు అయా మమ్మల్ని నిజమైనటువంటి ఆరాధికులుగా అయా మమ్మల్ని మీకు దగ్గరగా ఉండేవారుగా అయా ఏ విషయాల్లో మేము తప్పిపోతున్నామో వాటి ద్వారా మేము సమకూర్చబడే వారంగా వాక్యానికి విధేయత చెప్పే వారంగా అయా మా జీవితంలో నమ్మకమైన తండ్రి ఆ నీతి అయా అపరిశుద్ధత ఉండే విధంగా అయా మీరు మా ప్రార్థన ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించే విధంగా నమ్మకం ఏంటండ్రి మా జీవితాలు ఆరాధించటానికి బలిపీఠం కట్టబడటానికి సరైన విధంగా మేము వాటిని అనుకరించే విధంగా అయ్యా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రింగుల గిన తండ్రి దావి జీవితం ద్వారా మాట్లాడుతూ వచ్చినారు అబ్రహాం జీవితంలో అయ్యా బలిపీఠాలు నమ్మకం అయిన తండ్రి ఆరాధన కలిగినటువంటి జీవితాలను బట్టి మాట్లాడుతూ వచ్చినారు నమ్మకమైన తండ్రి నామా వ్యక్తిగత జీవితాల్లో రుక్నను గ్రహించండి ఒప్పుకుంటున్నాను దేవా నా జీవితంలో అయా ఆరాధన లేనిటువంటి స్థితిని బట్టి అయా అనేకమైనటువంటి ఆత్మీయ లాభాలను కోల్పోతూ వచ్చినా తండ్రి మీ సన్నిధానాన్ని అయా మీ యొక్క మీతో ఉండవలసిన సంబంధాన్ని నేను కోల్పోతూ వచ్చినాను అయ్యా ఈ రోజు నాతోటి మాతోటి మీరు మాట్లాడినందుకే మీకు అందునా మీ వాక్యానికి విధికి చూపుతుండగా కట్టబడటానికి కృపణ అనుగ్రహించండి అయా సహాయించి మనం ప్రార్థిస్తున్నాను కృపణ అనుగ్రహించండి తండ్రి మా అందరిలో తండ్రి ఆత్మకార్యం జరగటానికి పురుషుధాత్ముడు అయ్యా మమ్మల్ని ప్రేరేపించటానికి మా హృదయాలు అయా ఒక అయా బలిపీఠంగా కట్టబడటానికి దాని మీద మా యొక్క అయా శరీరం మా యొక్క అయా సజీవ యాగంగా మా శరీరాలని మీ కొరకు అర్పించుకునే జీవితాలు అయ్యా నమ్మకమైన తండ్రి కృపను అనుగ్రహించండి తండ్రి అటి జీవితం అటి కృప నా మా ద్వారా కాదు కానీ మీ కృప ద్వారా అనుగ్రహించండి అయ్యా మీరు బలపరచండి మీరు నడిపించండి తండ్రి మీ పాదాలు పట్టుకుంటుండగా కృపను అనుగ్రహించండి నమ్మకమైన దేవా చేరుచిన ప్రతి ఒక్కరి జీవితాలని మీరు బోగా ఇరిగింది కదా తండ్రి అయా సమకూర్చండి అయ్యా కట్టండి తండ్రి అంత దినాల్లో ఉన్నాం తండ్రి అయ్యా జాలు చేసుకోమని అయ్యా కరుడించమని మీ వైపు చూస్తూ మీ పాదాలు పట్టుకుంటూ కేవలం ఒటి వారం కేవలం పనికి మాని మనం నొప్పుకుంటూ మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ సమస్తమైన ఘనత మహిమా ప్రభాములకు మీరు మాత్రమే పాతుడని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన బ్రతిమాలి అధినేనంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమె కొంచెం టైం ఉంది మనకి కాబట్టి ఒక చిన్న విజ్ఞాపన ప్రార్థన చేస్తాము అక్కడ ప్రేజురాల్ అక్క క్లోరీ సిస్టర్ ప్రేజురాల్ సిస్టర్ సిస్టర్ విజ్ఞాపన ప్రార్థ సిస్టర్ హలో సిస్టర్ విజ్ఞాపన ప్రార్థన చేయండి సిస్టర్ మన మొన్న ఉండే కదా కొన్ని ప్రాధాన్షులు అవి మన ఎవరు వీణ సిస్టర్ గురించి చేయండి వీణా సిస్టర్ చెన్నయ్య వారి ఇద్దరు గురించి చేయండి సిస్ వీణా సిస్టర్ కి మంచిగా మెమోరీ రావాలని చేయండి స్తోత్రం పరిశుద్ధమే మల రజాని కొందనాలు తండ్రి ఏసుక్రిస్ రజానికి స్తూద్రం దేవా ఏసుక్రిస్ రజాని కొందనాలు తండ్రి వీణ సిస్టర్ దేవా దేవానికి కొందనాలు తండ్రి బ్రేణి ముడ్డి తాకి మంచి జ్ఞాపక శక్తి ఎప్పుడైతే దయచింది దేవాని కృపలో భద్రపరచుకోండి దేవా నీకు వందనాలు తండీ మీ దేవతలు తోడలేదేవా సోదలన్నీ కొట్టండి గాయపడిన సంత బబడిని ముడ్డి తాకి స్వస్థపరిచి బుడదల దయచేసి నీ కృపలో భద్రపరుచుకొని ఆ కుటుంబంలో సమాధానం శాంతి నెమ్మది దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకున్నదేవా ఏ దేవా చిన్నయన బ్రదర్ని కూడా దేవా ఏ స్రజాని ఎక్కిస్తూరం అంటే కొన్ని మంత్రశక్తుల నుంచి ప్రతి ఒక్క పాపం అనే బంధకట్ల నుంచి బుడలు తెచ్చండి దేవా ప్రతిశోధన కొట్టివండి దేవానికి ఉందనాం తండ్రి తాకండి బుడుదల దయచేసి నీ కృపలో భద్రపరచుకొని నా కుటుంబంలో సమాధానం దయచేసి ఆ కుటుంబాన్ని మీరు రక్షించుకొని మీరు తోడం దేవా ఇంకిద్దరు అంశాలు కూడా మీరు తోడండి దేవా అలా కుటుంబంలో ప్రతి ఒక్క నుంచి బడుదల తెచ్చండి ఆయా కుటుంబాలను కూడా మీరు రక్షించుకొని దేవా నీ కృపలో భద్రపరచుకొని నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసుకృష్ణ నడుచున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ భా బ్రదర్ గురించి ప్రార్థించది దీప సిస్టర్ ప్రార్థించండి దీప సిస్టర్ ఇది గురించి ప్రార్థించండి భాషా భాష భాష చేస్తున్నట్ట ప్రేమల దేవా కృపల తండ్రి తండ్రి దేవసుప్రభ నికెల్ లెక్లైన్ బంధనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత హల్లిడి అజ వైశుద్రవ సర్వశక్తి మంత్ర సర్వాధికారిని ఎక్కువ అందనారు ప్రభ తండ్రి దేవయసు ప్రభ మరి ఆరాధన విషయం కోసం ప్రభ మీరు మాతో మాట్లాడిన దాని బట్టి ఎక్కువ అందనారు ప్రభా హేసియా మేమెంట సన్నిధిలో గడుపుతామో ప్రభ మీరు మాకు తోడై ఉండి నడుచుకుంటారు ప్రభ మాకు సహాయపడతారు ప్రభ దాని బట్టి నీకు అందన్నారు ప్రభ ప్రభ భాష బ్రదర్ విషయం కోసం ప్రార్థిస్తున్న తండ్రి చేసి మీ యొక్క ఆత్మకార్యం తనకున్న ప్రతి సమస్య ప్రభా యొక్క పాద సన్నిధికి తీసుకొస్తున్న కదా తండ్రి మీ యొక్క ఆత్మకార్యం ప్రభా తండ్రి వేసి ఆ యొక్క బ్రదర్ ని ఆ యొక్క కిడ్నీలో ఉన్న ప్రతి ఇన్ఫెక్షన్ ని ప్రభ గద్ది కొట్టివండి ప్రభా ఆ యొక్క మీ తాకి ముట్టి స్వస్థపరిచి తనకి ప్రభా తల నుంచి అధికాల వరకు ప్రతి నెరలో ప్రతి ఒక్క ఏం కలరు ప్రభా నీ యొక్క జీవంని కుమరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేంతండి తన కుటుంబం అంతా కూడా కలిగి ఉండాలా కుటుంబం అంతా కూడా నిలబెట్టండి ప్రభా మీరే తోడే నడిపించండి ఆ బ్రదర్ కి ప్రభా యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుంటే తండ్రి సాక్షిగా నిలబెట్టండి ప్రతి సమస్య నుంచి వడ దయచెంతండి ఆ బిడ్డకు ప్రభా నీ యొక్క అస్తం తోడించండి ప్రభా మరి ఏ డాక్టర్ అయితే చూసుకున్నాడు ప్రభా తనకి మంచి ధ్యానం అనుగ్రహించండి డాక్టర్ తో ప్రభా మీరు మాట్లాడం ప్రభ మళ్ళు ట్రీట్మెంట్ చేసే ప్రతి డాక్టర్ తో కూడా మీరు మాట్లాడిన ప్రభా అదే రీతిగా తండ్రి ఆ బ్రదర్ కి ప్రతి ఆ వేళలో ప్రభా మీ యొక్క జీవం ని కుమరించండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి దేవా యేసు ప్రభా మీరే ఆత్మకార్యం జరిగించి సాక్ష్యం నిలబెట్టుకోమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించడం వేటకొచ్చున్నాం నా తండ్రి చేసిన వారు ఇస్తున్న సిస్టర్ ఆశీర్వాదం అందరూ కళ్ళు మూసుకోండి మన ప్రభు ఏ కుప్ప సమాధానం ఇక్కడ కూడేశ్వర్ ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలం త్రడైండం గాక ఆమెన్ ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ అందరికీ